శ్రీగరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం కౌన్య మూర్తయ సంభవించి తాసా బ్రహ్మ మహోని అహం బీజ ప్రదఃపిత మళ్ళీ మన కథ మళ్ళీ మనం మొదలు పెడుతున్నాం సినిమా కథ సినిమా ఎలా ఎలా ఉంటుందండి సినిమా ఎలా తయారవుతుంది రెండింటి సమావేశం వల్ల సినిమా తయారవుతుంది సినిమా అంటే దృశ్యములు ఘటనలు ఎవేవో ఘటనలు వాటిల్లో మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది వాటిల్లో ప్రకృతి అంతా మన కొండలు నదులు అన్నీ ఉంటాయి సినిమాలో తర్వాత మనకి మామూలు జగత్తులో నిత్య జీవితంలో ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సో నవరసాలు ఉంటాయి జీవితంలో ఎన్ని రసాలు ఉంటాయి తొమ్మిది రసాలు ఉంటాయి అవన్నీ సినిమాలు ఉంటాయి సో ఇప్పుడు సినిమా ఎలాగా వచ్చింది అంటే రెండింటి యొక్క సమావేశం మొదటిది ఫిలిం దానికి తెలుగులో ఫిల్ము అని ట్రాన్స్లేట్ చేస్తారు ఫిలింని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు ఫిలిం ఫిల్ము ట్రాన్స్లేషర్ భాషకి ఆ సౌలభ్యం ఉన్నది తెలుగు భాషకి సంస్కృతానికి కానీ తెలుగులో అలా చేసేయచ్చు కాబట్టి ఫిల్ము రోడ్డు కార్డు అన్నట్టుగానే ఫిల్ము తర్వాత రెండవది ప్రకాశము రెండు ఉండాలి అదే అదేవిధంగా ఈ సకల జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఇంకా సరిగ్గా రావట్లేదా ఓ ఇప్పుడు ఎలా ఉంది సో ఈ సకల జగత్తుకి మూల కారణము మూల కారణమును ఏమంటారు సంస్కృతంలో ప్రకృతి అని అంటారు దానినే యోని అని కూడా అంటారు సో మనం చూసిన విషయమే కాబట్టి సకల జగత్తుకి మూల కారణము అనగా యోని అదేమిటి మహద్ బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి అంటే సకల జగత్తును వ్యాపించి ఉండే మహత్ వ్యాపించి ఉండే ఆ మాయాశక్తి మహద్బ్రహ్మ అంటే అలా అనుసంగా అర్థం చెప్పుకోవాలి ఈ సందర్భంలో అని మనం నిన్న విస్తారంగా చూసాం సో హే కౌంతేయ అంటే కుంతీపుత్రుషరా కుంతీపుత్ర పూర్వకాలం తల్లి పేరుతోటి మనుషుల పేర్లు ఉండేవి శ్రీరాముడికి కౌసల్యా నందన అని పేరు కౌసల్యా సుప్రజారామ అంటారు తప్ప దశరథసుప్రజ రామ రామ కౌశల్య సుప్రజారామ అంటే ఓ రకంగా ఫాదర్ మదర్ రన్నింటిలో మదర్కి ప్రాముఖ్యం ఎక్కువ ఆ పరిస్థితి మీకు కేరళలో ఇప్పటికీ కనపడుతుంది కేరళలో మ్యాట్రియార్టియల్ అన్ మ్యాట్రియార్కల్ సొసైటీ అని అంటారు మదర్కి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది వేరే తమిళనాడులో ప్యాట్రియార్కల్ సొసైటీ వాళ్ళ పేర్లు వెనకాల తండ్రి పేరు పెట్టుకుంటారు ఇప్పుడు సుబ్బరామన్ కార్తికేయన్ అంటాడు అంటే సుబ్బరామన్ ఏమి పేరు కార్తికేయన్ తండ్రి పేరు స్త్రీలు కూడా లలిత రామకృష్ణన్ అనిపెట్టుకుంటారు లలిత అమ్మాయి పేరు రామకృష్ణన్ తండ్రి పేరు అలా ఉంటుంది కదా సో పెట్రి యాక్టర్ సొసైటీ సో అలాగా ఇది ఆంధ్రప్రదేశ్లో స్లైట్లీ డిఫరెంట్ ఇక్కడ ఇంటి పేరు తండ్రి పేరు తల్లి పేరు అలా కాదు ఇంటి పేరు చాల రకాలు సో ఇక్కడ తల్లి పేరుతోటి వ్యవహారం కౌంటేయ అంటే కుంతి నమ్ కుంతీపుత్ర అసే కుంతీపుత్ర అలా అస్తమానం కౌంటేయ అంటూ ఉండడం ఎందుకు అంటే మీ అమ్మగారు చాలా గొప్ప గొప్ప వైరాగ్య సంపన్నులు కాదు ఆమె కడుపును పుట్టినందుకు నేను కూడా ఆ మహాగుణములను అలవరుచుకోవాలయా అని గుర్తు చేయడం అంటే కౌంటేయ సంభవంతి ఏ ప్రాణులైతే పుట్టుచున్నవు అంటే ఏ ప్రాణులు సర్వయోనుషు యాహ మూర్తయ సంభవంతి అనేక రకములైన జన్మల ఎందు యోనులు అంటే ఇప్పుడు పశువులు పక్షులు ఏ పక్షుల్లో కాకులు పిచ్చుకలు మనుష్యులు ఇవన్నీ యోనులు అంటే అండి వీటన్నిటి ఎన్ని ప్రాణులైతే పుట్టుచున్నవు నిజానికి ఎన్ని రకముల ప్రాణులు గలవు అని ఒక మీమాంస దీన్ని ఆధునిక కాలంలో జువాలజీ బయాలజీ అనే సబ్జెక్ట్స్లో బాగా స్టడీ చేస్తారు వాటికి బయోడైవర్సిటీ అని పేరు ఎన్ని రకాల చెట్లు మొక్కలు అవి గలవు దాన్ని బయాలజీ ఎన్ని రకముల ప్రాణులు పశువులు పక్షులు చేపలు మొదలైనవి గలవు దాన్ని జువాలజీ అంటారు రెండు కలిపి బయోడైవర్సిటీ అని అంటారు సో మన మహర్షులు ఏదో లెక్క ఒకటి వేశారు ఎలా వేశారో ఏదో అంతా అందాజాగా వేసుకుంటారు ఎయిటీ ఫోర్ అని వీళ్ళు లెక్క వేశారు అందాజాగా వీటికి అలా లిస్ట్ కింద రాసి లెక్క వేసింది కాదు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఉండే ఓ పది టూ టూ అయినా ఇరవై నాలుగు లక్షల యోనులలో ఓ పది ఇటువటో అయినా ఏమీ తేడా ఏం పడదు అన్ని యోనులు గలవు అన్ని రకముల ప్రాణులు గలవు అని లెక్క వేశారు అవన్నీ ఇప్పుడు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటున్నాము ఆ రూపంలో ఎన్నుంటే అన్ని యాహ సర్వయోనిషు మూర్తయ సంభవంతి పుట్టుతున్నావు దీని మీద ఒక ఒక రకమైన క్లాసిఫికేషన్ గలదు ఎలాగంటే జరాయుజములు స్వేదజములు అండజములు ఉద్భిజ్జములు అని అలాగా లెక్క వేశారు బాగానే ఉంది ఆ లెక్క జరాయుజములు అంటే మేమల్స్ అంటే స్త్రీ గర్భధారణ చేసి ఆ గర్భం నుంచి పుట్టేటువంటి సంతానము అంటే మనుషులు పశువులు ఆ కేటగిరీలోకి అండజములు అంటే గ్రొడ్ల నుండి పుట్టేవి గ్రుడ్డు అంటే పక్షులు ఆ కేటగిరీలోకి వస్తాయి తర్వాత శ్వేదజములు అంటే మురికి నుండి పుట్టేవి మురికిలోంచి పురుగులలో పుడుతూ ఉంటాయి తలలో పేలు ఆ కేటగిరీలోకి వస్తాయి అలా చెప్తారు కూడా దట్ ఈస్ అహోదే కావుతుంటుంది ఆ రకంగా ఏవేవో ప్రా ఈ దోవలు దోమలు మురికి నీళ్ళు ఉంటే దోవలు వస్తూ ఈ విషజ్వరాలు ఎందుకు వస్తాయి అన్నీ మురికిగా పెట్టుకుని వాతావరణం చుట్టూ మురికిగా పెట్టుకుని విషజ్వరాలు మన ఇండియాలో పరిస్థితి అలా ఉంది మన దురదృష్టం మన విషజ్వరాలు వస్తే వాళ్ళు ఇగో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని అంటారు నేను ఒక న్యూస్ క్లిప్ చూశాను ఆ న్యూస్ క్లిప్లో అదొక గ్రామం ఎక్కడో గ్రామం తెలంగాణలో గ్రామం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గ్రామం ఏదో ఒక గ్రామం ఆ గ్రామంలో రోడ్డుకి ఇరువైపుల మురికి రోడ్డు మధ్యలో కూడా మురికి పందులు ఎక్కడ పడితే అక్కడ లెటరింగ్ అన్నీ ఎక్కడ త్రో చేసేయటం మురికి నీరు ఈ వాడకం మురికి నీరంతా రోడ్డులో పక్కన మధ్యలోనూ ప్రవహిస్తూ ఎలా పడితే అలా ఉంది ఆ గత పది రోజుల నుంచి విష జ్వరాలు ఏవో వచ్చాయి అలా తగ్గవు ఆ జ్వరాలు పట్టడం తగ్గవు బ్యాక్ ఈ యాంటీబయాక్టి యాంటీబయాటిక్స్ పనిచేయవు లేడమే అసలు వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ పని చేయనే పని చేయవు ఒకవేళ యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అయినా కూడా అవన్నీ రే రెసిస్టెన్స్ డెవలప్ చేసి ఉంటాయి అవి పనిచేయటం జ్వరాలు వస్తే తగ్గవు పట్ల రాకుండానే జాగ్రత్త కానీ వస్తే తగ్గవు ఫస్ట్ ఆ గ్రామంలో జ్వరాలు బాగా ఉన్నాయి అప్పుడు ఒక ఈ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు టీవీ నైన్ మీద ఉందిగా వాళ్ళు వెళ్ళారు అక్కడ ఒక ఆవిడ ఆవిడని అడిగారు ఆ వీడి కాలం దగ్గర మురికి ప్రవహిస్తుంది ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ మురికి ఉన్నది ఏమా జ్వరాలు అంటే పదిహేను రోజుల నుంచి ఉన్నాయండి ఎంతమంది జ్వరాలకు వచ్చే మందికి వచ్చాయి మరి ప్రభుత్వం ఏమైనా చేసిందా ఏమీ లేదు అని చెప్పిందండి అది న్యూస్ ఐటమ్ మరి ఈ మాట ఏంటి మురికంతా ప్రభుత్వం వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలని వాళ్ళ అభిప్రాయం ఏం పొంది వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చుగా ఏడు డాజల్ క్లీన్ అసలు ముందు మురికి లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు చాలా భాగం కానీ ఒక్కసారి వాళ్ళందరూ కలిసి శ్రమదానం చేసి వాళ్ళు ఉండే బస్తీయేగా వాళ్ళు వచ్చి మకా అక్కడ వాళ్ళేగా ఉండేది వాళ్ళే అందరూ కలిసి ఎవళ్ళ పార్ట్ వాళ్ళు ప్లే చేస్తే క్లీన్గా ఉంటుంది క్లీన్గా ఉంటే జ్వరాలు రావు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వచ్చేదో చేయాలని ఏదో సమాజం ఏదో ఒక విచిత్రమైన ధోరణిలో పోతూ ఉంటుందా అని అనిపిస్తుంది అస్తూ సో ఈ విషజ్వరములు దోమలు ఇవన్నీ కూడా మురికి నుంచి పుట్టే ప్రాణులు స్వేదజములు అంటారు తర్వాత నాలుగవది ఉద్భిజములు అంటే నేలను చీచుకుని పుట్టే ప్రాణులు అని కూడా ప్రాణులే అంటే చెట్టు చేమలు ఈ నాలుగు రకాలు వీటిల్లో ఒక ప్రాణికి మరొక ప్రాణికి అసలు తోలిక ఉంటుంది తేడా కూడా ఉంటుంది ఇద్దరు మనుషులు తీసుకోండి కాబట్టి ఇద్దరు మనుషులు ఏ ఇద్దరు మనుషులు ఏ ఇద్దరు మనుషులైనా సరే సమానమైన భాగ్యం ఉంటుందా ఉండదు ఒకే తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల యొక్క భాగ్యం భిన్న భిన్నంగా ఉంటుంది ఇంకా అక్కడితో ఆడదు ఒకే తల్లికి ఇద్దరు కమల పిల్లలు పుడితే వాళ్ళిద్దరి భాగ్యము భిన్నంగా ఉంది చాలా భిన్నంగా ఉంటుంది ఒకళ్ళు చాలా దుస్థితిలో ఉంటారు ఇంకొకళ్ళు ఏదో బతుకు తీరుస్తూ ఉంటారు వాళ్ళ భాగ్యాల్లోనే భేదం ఉంటుంది తర్వాత కంఠస్వరము ఏ ఇద్దరు మనుష్యుల కంఠస్వరము సమానంగా ఉండదు వీళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారు దానికి ఏదో పేరుంది మిమిక్రీ చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళ కంఠస్వరాలన్నీ మిమిక్రీ చేస్తారు ఆయన సహజ కంఠస్వరం వేరే ఉంటుంది మిమిక్రీలో కంఠస్వరం తేడాగా ఉంటుంది అలా ఎందుకు చేయగలుగుతున్నారు మిమిక్రీ అనేది ఎందుకు వచ్చిందంటే ఏ ఇద్దరి కంఠస్వరము సమానంగా ఉండదు సో తర్వాత ఆకారములు ఎంత దగ్గర పోలికలున్నా ఏ ఇద్దరూ సమానమైన ఆకారము కలిగి ఉండదు ఆఖరికి కమలలో కూడా తేడా తెలుస్తుంది కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకంత తేడా ఉంటుంది ఆ తేడా మనకి లోక వ్యవహారంలో కవలతో కొంత క్లోజ్గా వ్యవహరించిన వాళ్ళకి దే కెన్ క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ ది టూ సో ఆ రకంగా ఆకారములలో భేదాలు ఉంటాయి స్వభావంలో భేదాలు ఉంటాయి విచారము వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్లో భేదాలు ఉంటాయి చేతి రాత టూ టూ హ్యూమన్ బీయింగ్స్కి ఇద్దరు మనుషులకి చేతి రాత సమానంగా ఉండదు ఆఖరికి చేతిలో ఉండే రేఖలు కూడా ఏ ఇద్దరికి సమానంగా ఉండవు సో ఇంత డైవర్సిటీ ఉంటుంది ఆ డైవర్సిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఇదిగో ఇంత డైవర్సిటీ ఇంత వెరైటీ ఉన్నటువంటి ఈ సకల ప్రాణులు ఏవి గలవు అని అర్థం ఇప్పుడు యాహ సర్వయోనిషు మూర్తయ సంభవంతి ఏ ఏ మూర్తులు మూర్తులు అంటే రూపములు సకల ప్రాణుల ఎందు పుట్టుచూ ఉన్నవో వాటికి యోని మూల కారణము ఏది అంటే మహద్ బ్రహ్మ తాసాం బ్రహ్మ మహద్ వాటన్నిటికీ మూల కారణము ఆ మాయాశక్తి దేనినైతే మనము మహత్తని బ్రహ్మ అని వర్ణించి ఉన్నామో మాయా మాయాశక్తియే ఇన్ని రకముల ప్రాణులకు కూడా మూల కారణము ఇంట్లో రహస్యం ఏంటంటే ఇప్పుడు లోకంలో ఒక దృష్టి ఉంది ఏమిటి విత్తు ముందా చెట్టు ముందా అని ఒక ప్రశ్న కలదు అంటే మనం చెప్పలేము విత్తు ముందా చెట్టు ముందా చెప్పలేము అని ఒక అభిప్రాయం కానీ మనం చెప్పచ్చు ఎలాగంటే ఇప్పుడు ఒక వేప చెట్టు మీ ముందు ఉందనుకోండి ఆ వేప చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం నుంచి వచ్చింది ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందున్న వేప చెట్టు నుంచి వచ్చింది ఆ వేప చెట్టు నుంచి వచ్చింది అంతకు ముందున్న విత్తనం నుంచి వచ్చింది అలా వెనక్కి వెళ్తే మొట్టమొదటి విత్తనం ఎవరో తెలుసినా హిరణ్య మొట్టమొదటి విత్తనం ఎవరు హిరణ్య అంటే ఏమిటి మాయాశక్తి ప్లస్ పరమాత్మ రెండుండాలి సినిమా అంటే రెండుంటాయి పరమాత్మ మాయాశక్తిలో ప్రతిఫలిస్తేనే హిరణ్య గర్భుడు అవుతాడు నామరూపములన్నీ మాయాశక్తి సత్తాస్ఫూర్తులు పరమాత్మ కాబట్టి మన ముందు ఉన్నటువంటి యొక్క మొదటి విత్తు ఎవరు హిరణ్య కాబట్టి విత్తనమే ముందు విత్తు ముందా చెట్టు ముందా తప్పు విత్తనమే ముందు ఆ మొట్టమొదటి విత్తనానికి పేరేమి హిరణ్య బ్రహ్ముడు ఓకే అక్కడ చెప్తున్నది అదే కాసాం బ్రహ్మ మహద్యోని సపోజ్ మావిడి చెట్టు ఉన్నది ఈ వేప చెట్టు చేదుగా ఉంటాయి మామిడి చెట్టు పళ్ళు పెద్దవిగా ఉంటాయి మధురంగా ఉంటాయి ఈ మామిడి చెట్టుకి చెట్టు ముందా విత్తు అంటే ఈ చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది టెంక నుంచి పుట్టింది ఆ టెంకర్ ఎక్కడి నుంచి వచ్చింది అందరు ముందు చెట్టు నుంచి వచ్చింది ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు టెంక నుంచి వచ్చింది అయితే మొట్టమొదటిది టెంకయా చెట్టంక ఆ టెంక ఎవరు హిరణ్య గర్భుడు మీకు ఆ డైవర్సిటీ అర్థమైందా కాబట్టి వేప చెట్టు మొదటి విత్తనము హిరణ్య మామిడి చెట్టు మొదటి విత్తనము హిరణ్య ఓ మనిషి ఉన్నాడు వీడు ఎక్కడి నుంచి పుట్టాడు తండ్రి నుంచి పుట్టాడు తల్లిదండ్రులు అనుకోండి తండ్రి నుండి తండ్రి ఎక్కడి నుంచి పుట్టాడు ఆయన తండ్రి నుంచి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు ఆయన తండ్రి నుంచి మరి ఆ మొట్టమొదటి తండ్రి ఎవరు హిరణ్య మొట్టమొదటి తండ్రి హిరణ్య గర్భం అంచేతనే ఒకటే గోత్రం ఏమిటా గోత్రం హిరణ్య గోత్రం అందరిది ఒక్కటే గోత్రం అందరిదంటే మనం ఎదురుకుండా ఉన్న పిల్లులు కుక్కలది కూడా అదే గోత్రం వేప చెట్లది మామిడి చెట్లది కూడా అదే గోత్రం అది చెప్తున్నారు కాబట్టి మా గోత్రం గొప్పది అనే మాటై లేదు అందరినీ ఒకే గోత్రం కాబట్టి ఆ సకల ప్రాణులకు మూల కారణము మహద్బ్రహ్మ ఆ మాయాశక్తి మరి ఆ మాయాశక్తి ఎందు బీజమును ఉంచవలను మనం చూసాం కదా మాయాశక్తి అంటే అమరూపాలు దాంట్లో బీజము అంటే సత్తాస్ఫూర్తులు ఆ సత్తాస్ఫూర్తులు ఎక్కడి నుంచి వస్తాయి పరమాత్మ నుంచి వస్తాయి కాబట్టి అహం బీజప్రద పిత ఆ మాయాశక్తి ఎందు సత్తాస్ఫూర్తి రూపమైన బీజమును నిక్షేపించు నిక్షేపించే తండ్రిని నేను విచేతనే భగవంతుడిని ఎలా ఫాదర్ ఆఫ్ ఆల్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ అని వర్ణించారు ఫార్దర్శ్టిత ఫాదర్ అంటే మళ్ళీ మీరు మదర్ అని అడగకూడదు ఇప్పుడు చెట్టుకి మామిడి చెట్టు ఉంది ఫాదర్ ఎవరు టెంక మరి మదర్ ఎవరు క్వశ్చన్ అసలు డరాయి అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగారంటే అసలు ఎక్కడ ఏది పుట్టినా మన చుట్టూ ఎలా పుడుతున్నారు ప్రాణులు ఎలా పుడుతున్నాయి పురుషుడు స్త్రీ యొక్క కళ చేత పుడుతున్నాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏది పుట్టినా అలాగే పుట్టాలి అనే ఒక సంస్కారాన్ని బట్టి అలా భావించారు ఆ సంస్కారం కరెక్ట్ కాదు దీజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ నిరంగ గర్భుడు మాయాశక్తి కాబట్టి ఫాదర్ అంటే సరిపడుతుంది ఇంక మదర్ అనక్కర్లేదు ఓకే పితా మరి మదర్ ఏమైంది మదర్కి మరి లేబర్ సమస్య ఏమైనా అలాంటి ప్రశ్నలన్నీ అలాగే దృష్టాంతాలని పాడు పెట్టకూడదు ఓకే దృష్టాంతం ంతవర అర్థమైందండి శ్లోకం సో ఇప్పుడు చూసుకోండి నేను అన్వయం చెప్తున్నాను హే కౌన్య సర్వయోనిషు యా మూర్తయ సంభవంతి తాసాం మహద్బ్రహ్మయోని బీజప్రద అహం పితా ఎంత సింపుల్గా ఉంది అన్వయము తెలుగులో అనువాదం చేయాలంటే ఓ కుంతీపుత్ర సకల ప్రాణుల ఎందు ఏ ఆకృతులు జన్మి పుట్టుతున్నవో వాటన్నిటికీ మూల కారణము సర్వవ్యాపకమైనటువంటి అమాయాశక్తి ఆ మూల కారణమునందు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే తండ్రిని నేనే పరమాత్మను నేనే అలా మనం అర్థం చేసుకోవాలి అయిపోయింది మనం ఇంతకుముందు చదివిన ఈ విషయాలని కవర్ చేశాం కాబట్టి శ్లోకం అలా చూస్తుండగా ముందుకు వెళ్ళిపోయింది భాష్యం చెప్పేద్దాము దేవ పితృ మనుష్య పశు మృగాది సర్వయోనిషూ కౌంతేయ ఓ కుంతిపుత్ర అర్జున సకల ప్రాణుల ఎందు సకల ప్రాణులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి దేవతలు పితృదేవతలు మళ్ళీ అంటే మీరు మామూలుగా బయోడైవర్సిటీ బయాలజీ జువాలజీ అంటే మన భూమండలం మీద ఉండే ప్రాణులనే లెక్క వేస్తారు మరి కొంచెం పురాణాలని వాటిని కూడా పిక్చర్ పిక్చర్లోకి తీసుకొచ్చారనుకోండి అప్పుడు దేవతలు అని వేయాలి దేవతలు కూడా పెట్టుకోవాలి మరి దేవతలు పెట్టుకుంటే మన యాన్సెస్టర్స్ మాట ఏమిటి యాన్సెస్టర్స్ ఉన్నారా ఏమన్నా మెజారిటీ ఎవళ్ళు మనమా యాన్సెస్టర్సా మీరు చెప్పండి మెజారిటీ మనం మెజారిటీలో ఉన్నామా యాన్సిస్టర్స్ మెజారిటీలో ఉన్నారా యాన్సిస్టర్స్ మెజారిటీ ఉంటా ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం సెవెన్ బిలియన్ పీపుల్ ఆర్ దే మొత్తం ప్రపంచంలో అవునండి యాన్సెస్టర్స్ ఎంతమంది ఉంటారు అంతకంటే తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారండి కాబట్టి వాళ్ళు మెజారిటీ మెజారిటీ యాన్సెస్టర్స్ ఉంటే వాళ్ళని కాదని మీరేమో కౌంట్లు వేస్తే ఆ కౌంట్లు పనికిరావు కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళెక్కలు వేసేసుకోండి యాన్సెస్టర్స్ అంటే మన ప్రా మనకంటే పూర్వం పుట్టి కొంతకాలం బ్రతికి స్వర్గాన్ని చేరినవారు వాళ్ళందరినీ కౌంటర్ చేసుకోవాలి పితురు దేవ పితురు ఓకే ఇప్పుడున్న మనుష్యులు పశువులు పశువులు అంటే మృగా అంటున్నారు మళ్ళా పశువులు అంటే ఏనుగులు సింహాలు మొదలైనవి మృగ అంటే లేళ్ళు అలాంటి కొంచెం తక్కువ స్థాయికి చెందిన పశువులు పశువుల్లో మళ్ళీ ఆది శబ్దం చేత కిములు కీటకములు చెట్లు చేమలు అవన్నీ కూడా మీరు తీసుకోవాలి ఈ విధంగా ఎన్ని రకముల ప్రాణులు ఉన్నాయో వాటన్నిటి ఎందు వాటన్నిటి ఎందు ఏమున్నాయి మూర్తయ దేహ సంస్థాన లక్షణ మూర్ఛితాంగావయవా మూర్తయ మూర్తయ అంటే శంకరులు ఎలా సరుగుతుంట సో మూర్తులంటే ఏమిటో తెలుస్తున్నాండి ఫిక్స్ అయిపోయినటువంటి షేప్ గలవారు హ్యావింగ్ ఫిక్స్డ్ షేప్ ఇప్పుడు ఇది అలాగే చెప్తా చూడండి ఒక మూస మూస తీసుకోండి మూస అంటే తెలుసు కదా మోల్డ్ ఏదో బొమ్మ మోల్డ్ ఏదో తీసుకోండి మూస ఆ మెటల్ని కరిగించండి కరిగించి ఆ మూసకి తల తల మీద అంటే టాప్లో చిన్న హోల్ పెడతారు ఎందుకు ఆ హోల్ పెట్టడం ఈ కరిగించిన లోహాన్ని దాంట్లో నింపడానికి ఈ హోల్ పెడతారు ఆ హోల్ మూసుకుపోకుండా వెనక కార్క్ బెరడా పెడతారు లోహాన్ని కరిగించి ఈ కార్క్ తీసి ఈ మూసలో పోసేస్తారు ఒకసారి మూసలో పోసేసి మళ్ళీ కార్క్ పెట్టేస్తే ఇప్పుడు అంటే ఆకారం ఏమైపోయింది ఫిక్స్ అయిపోయింది అవ చేతులు ఉంటాయి ఆ మూర్తికి ఎలా ఉంటాయి ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాళ్ళు ఎలా ఉంటాయి ఫిక్స్ అయిపోయి ఉంటాయి అరే ఈ కాలు కొంచెం ఒంటరిగా ఉంది సరి చేద్దామంటే కుదురుతుందా ఇంకా ఫిక్స్ అయిపోయింది మూర్ఛిత అంటే ఫిక్స్ అయిపోయినటువంటి అవయవములు కలిగిన ఈ సకల ప్రాణులు మరి తెలుగులో ఏం చేస్తా మూర్ఛిత అంటే నువ్వే చూసి చెప్పు మూర్ఛితావయవాహా వర్ధిల్లేనా చేతులు అలా వర్ధిల్లేయి మూర్ఛిత అంటే వర్ధిల్లి అవయవములు అంటే పుట్టినప్పుడు ఈ అవయవములు కొంచెం చిన్నవిగా వెల్ ఫార్మ్డ్గా ఉండవు ముక్కు చేతులు కాళ్ళు చేతులు అన్నీ మోసరుగా ఉంటాయి కానీ పక్కాగా తయారై ఉండవు కొంచెం వయస్సు వచ్చేపటికి అవయవములన్నీ కూడా పెర్ఫెక్ట్గా తయారై ఉంటాయి ఆ ఎన్ని ఆకారాలు ఉంటాయండి ఇప్పుడు క్షేమల్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి పక్షుల్లో కాకుల్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి ఎవ ఆకారాలు ఉంటాయి వేరువేరుగా ఉంటాయి మనం సరిగ్గా పరిశీలించడం కనుక అన్నీ ఒక్కటే అనుకుంటాం ఆ పక్షులన్నింటినీ బాగా పరిశీలించి బాగా లోతుగా వాటి ముక్కు వాటి కళ్ళు తోక కాళ్ళు మొదలైనవన్నీ బాగా పరిశీలించి దానివిన్ మహాశయుడు ఆయన యువలు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన చేసిన పని ఏమిటంటే వాటిని బాగా పరిశీలించినాడు లండన్లో ఉండివాడు ఈ లండన్లో కూర్చుంటాయి ముక్కు పక్షుల యొక్క ముక్కుల్ని వాటిని పరిశీలించడం అక్కడ కూర్చుంటే అందుకోసం ఆయన ఏం చేసేదంటే కొన్ని ఐలండ్స్ ఉన్నాయి ఐలండ్స్ అంటే ద్వీపములు ఇప్పుడు క్యారీబియన్ ఐలండ్స్ అలాంటివి ముప్పై నలభై ఐలండ్స్ సముద్రంలో ఉన్నాయి అక్కడ జన చాలా తక్కువ ఆ రోజుల్లో ఇంతేక ఆయన ఏం చేసేదంటే ఓ షిప్ వెళ్ళిపోయి అక్కడ గుడిసె వేసుకుని దాంట్లో ఉంటాం ఇంకా అదే పని బైనాకులర్స్ పెట్టుకోవడం ఎన్నో పెట్టుకోవడం మంచిగా ఆర్టిస్ట్ బొమ్మ గీసుకుంటాడు అనమాట ఆ పక్షుని అలా చూస్తూ దాన్ని బొమ్మ గీసుకుంటాం ఇదే పని ఆయన గీసిన బొమ్మలన్నీ మ్యూజియంలో ఉన్నాయి ఆ బొమ్మలని ఆర్గనైజ్ చేసుకోవడం దీన్ని సో బర్డ్ వాచింగ్ అంట పక్షుల్ని చాలా సైంటిఫిక్గా వాచ్ చేయటం వాచ్ చేసి చేసి చేసి ఆ గిసి గిసి గిసి అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు ఏమిటా సిద్ధాంతము అంటే రివల్యూషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు ఏమో రాజేష్ ఏమిటా ఏమైనా చెప్పాలా వీళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తావా ఆ కాగితాలు పట్టుకొచ్చావా ఎదుర్లరా ఇలా ఇలా నిలబడవాలి ఇతని పేరు రాజేష్ బ్రహ్మచారి రాజేష్ చాలా బిజీగా ఉన్నాం నిన్ను ఫ్రీ చేసి పండించేస్తా ఓకే బ్రహ్మచారి రాజేష్ ఇతను సేవ భగవద్గీత చదువుకుంటాడు బ్రహ్మచారిగా ఉంటాడు ఉద్యోగం ఇదే ఉద్యోగం ఇరవై నాలుగు గంటలు ఆయనకి చావటం లేదు ప్రస్తుతమే ఇంకా ఉద్యోగం ఏం చేస్తాడు కాబట్టి ఈ సేవ స్వభారత్ మెమోరియల్ ఫౌండేషన్ అవి వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తితో సేవ చేస్తూ ఉంటాడు సేవంటే మామూలుగా ఏదో పాఠాలు చెప్పడం ఇలాంటి ఈ సేవ ఇదో రకం సేవ ఏని ఏ సేవ అయినా ఇతను చేసే సేవ ఇతను మాత్రమే చేయగలను ఇంకెవళ్ళు చేయలేరు మనం ఎవరిని చేయలేము సేవ చాలా అనాథలు చాలా దరిద్రావస్థలో ఉన్నటువంటి పెద్దలకి పిల్లలకి కూడా సేవ చేస్తూ ఉంటాయి ఇతను ఒక అనాథ బాలల యొక్క ఒక చిన్న గృహాన్ని ఒక దాన్ని తయారు చేశాడు ఆ పిల్లలు ఉన్నారు అప్పటికైనా వాళ్ళకి ఉండడానికి దానికి ఒక గృహం అక్కడి నుంచి స్కూల్కి దానికి వెళ్తూ ఉంటారు అది రేపు బుధవారం ఇనాగరేట్ అవుతుంది ఇతను మీకు తెలుసు మొత్తం ఇంకా ముందు కూడా మీరందరూ చూశారు దానికి సంబంధించి అవేవో పత్రికలు పట్టుకొచ్చారు రాధలుచ్చుకున్నవాళ్ళు ఆ కాగితం తీసుకుని ఆ డైరెక్షన్స్ వాళ్ళు తీసుకుని అందరికి ఇచ్చేస్తున్నారా ఇచ్చేసే ఆ వరుసలో నాలుగు ఇస్తే అలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాం నాకు కూడా ఒకటి వాళ్ళు వాళ్ళకి ఎవరికైనా ఇంకేమైనా చెప్తావా నువ్వు నేను చెప్పింది ఓకే వెళ్ళిరామ్మా నాకు ఒక్క కాగితం ఇచ్చేసి నేత డిస్ట్రిబ్యూట్ చేశాను డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయా బ్యాక్ సైడ్ అమ్మా బా చాలా ఓకే థ్యాంక్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోండి ఉడికే వేస్ట్ చేయకుండా మీరు చూసి పక్క వాళ్ళకి పాసాన్ చేయటం అలా చేయండి ఓకే చిన్న ఇంటర్వ్యూడ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో డార్జిన్ మహాశయుడు ఆ పక్షులను వాటి ముక్కులు కాళ్ళు మొదలైన వాటిని పరిశీలించి ఆ గొప్ప సిద్ధాంతాన్ని ప్రవచించినాడు అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఒక్క పక్షి మరో పక్షిలా ఉండదు మనం చూసినప్పుడు సరిగ్గా చూడండి కనుక అలా అనిపిస్తాయి ఇప్పుడు మనుషులు అందరూ ఒక్కలాగే ఉంటారా ఏ ఒక్క మనిషి ఇంకో మనిషిలా ఉండదు అంత డైవర్సిటీ వెరైటీ అండ్ డైవర్సిటీ అంత అధికముగా గలదు అటువంటి ఇంతటి డైవర్సిటీతో కూడిన సకల ప్రాణులకు మూలస్థానము మాయాశక్తి అని చెప్తున్నారు కాబట్టి మూర్తయ అంటే ఏమిటి దేహ సంస్థాన లక్షణ అంటే దేహము యొక్క కూర్పు సంస్థానము అంటే కూర్పు సో మూర్తి అంటే దేహము యొక్క కూర్పు అనే రూపంగా ఉంటుంది ఇది పడిపోయింది మళ్ళీ సో వైర్ ఎలా ఉండాలంటే నన్ను బిగించే సీదిగా ఉండకూడదు పర్వాలేదు సో ఇట్స్ ఆర్ ఎందులో పాడైందేమో డాభయో దేశ కదలడానికి ఆ దేశమే ఏం పర్లేదు నవ్ ఇస్ బాయ్ కూర్చో సో సంస్థానం ఉంటే అమరిక అమరిక కూర్పు నేను మంచి మంచి తెలుగు పదాలు మీకు అందజేస్తున్నాను అది ఫాలోయింగ్ సో దేహం యొక్క అమరిక కూర్పు ఎంత తేడాలు ఉంటాయి ఒకదానికి ఇంకొకదానికి చాలా తేడాలు ఉంటాయి అటు మూర్ఛిత ఇంకా అవయవాహ అంగములు అంటే ఆర్గన్స్ అవయవములు అంటే చేతులు కాళ్ళు మొదలైనవి ఈ ప్రాణులు ఓ ప్రాణి పుట్టిందనుకోండి అది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటే ఆ లోపల ఆర్గన్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి చేతులు కాళ్ళు మొదలైన అవయవములు కూడా చక్కగా డెవలప్ అవుతాయి ఇక్కడ కూడా అలా పాసాన్ని చేసేస్తారు తీసుకోమో కూడా వెరీ నైస్ మీ పని అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేయకూడదని నేను ఫినిష్ చేసేసాను ఓకే అంటే ఒక్క రకంగా నేను మీకు దృష్టాంతం చెప్తాను ఓ మహాత్ముడు చెప్పాడు ఈ దృష్టాంతాన్ని అంటే మీకు ఆ వెరైటీ దాంట్లో ప్రకృతి పరమాత్మ మీకు జగద్రూపంగా ఉన్న వెరైటీ ఈ వెరైటీ కంతకీ మూల కారణమైన మాయాశక్తి కనుక ప్రకృతి అనిపడు ఆ ప్రకృతికి సత్తాస్ఫూర్తులను నింపేటువంటి పరమాత్మ మూడు అంశాలు ఉన్నాయి కదా మీకు దృష్టాంతం చెప్తా ఒక వస్త్రం తీసుకోండి ఈ వస్త్రం ఈ వస్త్రంలో మీకు తాన బాణ పడుగు పేక అని దారాలు ఉంటాయి ఒకటే దారం ఆ దారమే ఇలా ఇలా ఇలా వెళ్తే పొడుగు ఇలా ఇలా వెళ్తే పేక ఒకటే దారం అలా అర్థం చేసుకోండి తర్వాత ఈ పడుగు పేక ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక ఛిద్రం ఉంటుంది ఒక ఛిద్రం అంటే హోల్ ఉంటుంది ఇప్పుడు ఇలా పెడితే కనపడుతుంది చూడండి ఆ దీపాలు ఆ దీపాలన్నీ కనపడుతున్నాయి కొన్ని ముఖాలన్నీ కనపడకపోయినా ఆ దీపాలు కనపడుతున్నాయి ఎందుకు కనపడుతున్నాయి ఆ ఛద్రాలలో నుండి ఆ కాంతి కరణాలు వస్తున్నాయి నాకు అన్ని ఛద్రాలు కనపడుతున్నాయి నా కండువా చాలా నాజూకైన కండువాడు ముద్దు కండువ అయితే ఛద్రాలు ఉండవు తక్కువ ఉంటుంది నాజూకైన కండువ అయితే ఎలా ఉంటాయి ఛద్రములు అన్ని ఛద్రములే ఓకే సో ఇప్పుడు దీన్ని నీటిలో కూర్చోబెట్టాను అనుకోండి నీళ్లలో వేశాననుకోండి అప్పుడు ఆ నీరు ఆ ఛద్రములన్నింటిలోనూ వ్యాపించి ఈ కండువా ఏమవుతుంది అడుక్కు వెళ్ళిపోతుంది అడుక్కు వెళ్ళిపో బెట్టు అడుక్కుపోతుంది ఇప్పుడు మీకు అది పరిస్థితి అర్థమైంది కదా ఇప్పుడు దీంట్లో ఈ తానా ఇప్పుడు అన్ని ఛద్రములు ఎన్ని ఛద్రములు ఉంటాయి లక్షలు కోట్ల ఛద్రములు ఉంటాయి ఈ ఛద్రములన్నీ దేహములు మూర్తయ ఈ ఛద్రములు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి తానాబానా నుంచి వచ్చాయి తానాబాన ఉండబట్టి ఛద్రాలు వచ్చాయి తానాబానా ప్రకృతి మన యోనే మహద్ బ్రహ్మ అవది తానాబాన ఆ ఛద్రములన్నింటినీ నింపిన నీరు పరమాత్మ సరిపడిందండి అలా మీరు అర్థం చేసుకోవచ్చు చక్కటి దృష్టాంతం సో ఈ విధంగా ఆ మూర్తులు గలవు మూర్తయ సంభవంతి ఏ విధములైనా ఏ ఏ మూర్తులైతే ఉత్పన్నమవుతూ ఉన్నాయో తాసాం మూర్తీనా బ్రహ్మ మహత్ సర్వాం యోనిహి కారణం ఆ మూర్తులన్నిటికీ కారణము ఏది కారణం ఏది అంటే మహద్ బ్రహ్మ మహత్ సర్వ మహత్ అంటే సర్వావస్థం అని అర్థం సర్వావస్థం అంటే అన్నింటిలోనూ ఉండేటువంటిది ఇప్పుడు ఏ ఛద్రం తీసుకున్నా ఆ ఛద్రానికి తానా బాణ ఉంటాయి పైన కింద తాన ఎడవవైపు కుడివైపు బాణ తానా బాణాలు ఉంటేనే ఛద్రములు ఉంటాయి ప్రతి ఛద్రము తానా బాణా నుంచి పుట్టినట్టుగా సకల ప్రాణులు కూడా ఆ పర ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి నుంచి పుట్టాయి మహత్ బ్రహ్మ బ్రహ్మ అంటే మాయాశక్తే ఈ సందర్భంలో దాన్ని మహత్తని ఎందుకు అనాల్సి వచ్చింది సర్వ ప్రాణుల ఈ మహ ఈ మాయాశక్తి కలదు తర్వాత ఒక ప్రాణి పుట్టుట పెరుగుట పరిపక్వమొగుట క్షయమొగుట నశీచుట ఇత్యాది వేరు వేరు ఉంటాయి ఆ అన్ని అవస్థల కూడా ఈ ప్రకృతి అలా సాగిపోతూ ఉంటుంది ప్రకృతి ఉంటుంది అన్ని అవస్థల్లోనూ ఉంటుంది ఇప్పుడు ఫుజుక పుట్టాడు అనుకోండి చిన్నపిల్లవాడి దేహము దేని నుంచి పుట్టింది ప్రకృతి నుంచి పుట్టింది వీడు ఈ పిల్లవాడు పదేళ్ళు పెరిగి ఇరవై ఏళ్ళ వాడు అయ్యాడు అప్పుడు వాడి దేహం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచి వచ్చింది అన్ని అవస్థలలోనూ కూడా ఆ ప్రకృతి దేహమునకు మూల ధాతువుగా కొనసాగుతూ ఉంటుంది అహం ఈష ీజప్రద గర్భాధానస్య కర్తపి నేను ఈశ్వరుడను ఈశ ఈశ్వరుడు అంటే దేని మీద ఈశ్వ ఈశ్వరుడు అంటే శాసకుడు అనర్థం వన్ హూ ఈజ్ ఇన్ కమాండ్ ఈశ్వరుడు అంటే వన్ హూ ఈజ్ ఇన్ కమాండ్ దేని మీద కమాండ్ కమాండ్ చేసేది ఏదైనా ఉండాలి కదా ఏమిటి అక్కడ దేని మీద కమాండ్ అంటే ఆ ప్రకృతి మాయాశక్తి మీద కమాండ్ ఇప్పుడు మీకు మనస్సు ఉన్నది మనస్సు మీద మీకు కమాండ్ ఉన్నదా మీకు మనస్సు మీద మీకు కమాండ్ ఉంటే మీరు సంసార బంధం నుంచి విముక్తులవుతారు మనస్సు మీద మీకు కమాండ్ లేకపోతే సంసారి అవుతారు మరి అలా ఉంది కదా పరమేశ్వరుని విషయంలో ఇన్ని వికల్పాలు ఉండవు పరమేశ్వరుడు ఆ మనస్సుపై కమాండ్ కలి మనస్సు కాదు మాయాశక్తిపై కమాండ్ కలిగి ఉంటాడు జీవుడికి ఏది మనస్సో పరమేశ్వరునకు అది ఏ మాయాశక్తి ఇప్పుడు ఇక్కడ ఈ జగత్తు దేని నుంచి వచ్చింది పరమాత్మ ప్లస్ మాయాశక్తి అదే జీవుడి విషయంలో ఎక్కడి నుంచి వస్తుంది జీవుడి యొక్క పరిచ్ఛిన్నమైన చైతన్యము ప్లస్ మనస్సు ఇక్కడ మాయాశక్తి అంటే మనస్సు అక్కడ మాయాశక్తి పరమేశ్వరుని విషయంలో మాయాశక్తియే జీవుడి దగ్గరకు వచ్చేప్పటికీ మనస్సు ఉంటుంది అంకేతనే రమణ మహర్షి అని ఎవరు మనస్సన్నా అజ్ఞానమన్నా ఒక్కటే అని అజ్ఞానం అజ్ఞానం అంటే ఏ విధంగా అడిగారు మీ మనస్సే అజ్ఞానంలో అదే అజ్ఞానం అంటే వేరే అజ్ఞానం అంటే అర్థమేంటి మేము చేసిన సంకల్పాలన్నీ కూడా అజ్ఞానమేనా అవును ఇంకా సందేహమేలా అదే అదే ఖాయం జగత్తు సత్యం అనుకుంటున్నారా లేదా మరి అజ్ఞానమే కదా వీడు నా ఇది నా ఇల్లు అనుకుంటున్నారా లేదా మరి అజ్ఞానం అలాగే ఉంటుంది అంటే ఏమండి నా ఇల్లు అంటే అజ్ఞానమేనా అంటే మరి వేదాంత క్లాసులో అజ్ఞానం పురాణంలో అజ్ఞానం కాదు కాబట్టి మీరున్న సందర్భాన్ని బట్టి చూసుకోవాలి అని సో ఇప్పుడు ఈ కమాండ్లు చేస్తున్నాడు ఆ ప్రకృతిని కమాండ్లు చేస్తున్నాడు ఇప్పుడు ఈ వస్త్రము తానాబాన ప్రకృతి ఆ తానాబానాన్ని బట్టి మధ్యన వచ్చిన ఛిద్రములు రూపములు ఆ రూపములన్నింటిలోకి నీటిని నింపినది మీరు మీరు తాను నిండినది అదేవిధంగా ఆ పరమాత్మ ఈ నామరూపాత్మకములైనటువంటి మూర్తులన్నిటి ఎందు సత్తాస్ఫూర్తులను నింపుతున్నటువంటి తండ్రి సాధారణంగా తండ్రిని ఎవళ్ళనంటారంటే గర్భాధానము చేయువాడిని తండ్రి అంటారు గర్భాధానస్య కర్తపి గర్భమును ఆధారం చేయవాడు తండ్రి అంటారు ఇక్కడ సత్తాస్ఫూర్తులకు గర్భము అని పేరు శ్లోకంలో చూశాం మనం కాబట్టి ఈ సత్తాస్ఫూర్తులను నింపువాడు ఎవడు పరమాత్మ కాబట్టి ఆయనకు పితా అనే సార్థక నామచేయము వచ్చినది ఓకే గర్భము అంటే సత్తాస్ఫూర్తులు కనుక సత్తాస్ఫూర్తులను నన్ను గ్రహించే పరమాత్మకు పిత అని పేరు వచ్చింది మొత్తానికి భాష అది ఒక ఉపనిషత్తుల యొక్క భాషలా ఉన్నది హైలీ మెటఫారికల్ గర్భ అంటే మామూలుగా మనకి తెలుసున్న గర్భం అనుకోకూడదు మెటఫారిటికల్ పిత అంటే మనం అనుకునే పిత కాదు మెటఫారిటికల్ అంటే రూపకము అంచేతన నేను ఆ రూపకాన్ని చాలా ఓపికగా నేను వ్యాఖ్యానం చేసి పెట్టాను మీరు రూపకం తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేగాని లెటరల్గా తీసుకోకూడదు లెటరల్గా తీసుకుంటే చాలా గడబిడై కూర్చుంటుంది నేను సత్సంగానికి వెళ్ళాను ఒక చోట మామూలుగా ఇలా కుర్చీలో కూర్చొని అందరూ ఇలా కూర్చున్నారు ఆయన ఒక ప్రశ్న అడిగితే నేను కుర్చీలోంచి కింద ఆ ప్రశ్న వాళ్ళు ముఖం మీద నీళ్ళు చల్లి ఏమంటే స్వామికి ఆరోగ్యంగానే ఉన్నారంటే ఈ ప్రశ్న అడిగే వరకు ఆరోగ్యంగా ఉన్నానండి ఇప్పుడు వీళ్ళు నీళ్లు చల్లాక మళ్ళీ ఇప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పాను ఆ ప్రశ్న ఏమిటో నేను మీకు చెప్తాను మీరు కొంచెం గుండె గటవు చేసుకుని ఉండండి ఏమిటి ఆ ప్రశ్న ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మొగ సంతానమే కానీ ఆడ సంతానం ఎందుకు లేదు ఎలా ప్రశ్న చాలా తిరిగిపోయింది నాకు ఎప్పుడు గమనించలేదు ఎంత సూక్ష్మంగా గమనించేవా అది పెళ్ళి కాటేసుకోవాల కోరిక పుట్టింది ఎంత సూక్ష్మ దృష్టం మానేది వాళ్ళకి మగపిల్లలు ఉన్నారు తప్ప ఆడపిల్లలు లేరనే జ్ఞానం నాకు ఇది రకాలేకపోయిందిరా నాయన నువ్వు చెప్పావు నాకు అసలు ఆ సంగ ఆ సమాచారమే నాకు తెలియకపోతే దానికి కారణం నేనేం చెప్తాను బాయి నువ్వే చెప్పాల్సి ఆవిడ చేత కాదమ్మా మీరు గుర్తు పెట్టకపోతే పెట్టకపోతే నేను వెళ్ళిపోతాడు ఆ దాటి ఏదో చేసుకుని ఈ రకంగా హింస పెట్టడం మాత్రం బాగులేదు అని చెప్పాను ప్రశ్న ఏం సమాధానం చెప్తాను నేను So this is how people have Samajamu, ubi lo సమాజము పురాణముల యొక్క ఊబిలో దిగబడిపోయి ఉన్నది సో రూపకము యొక్క అందం రూపకం అంటే మెటఫాల్ సో అంటే ఒకదానిని మరొకటిగా ప్రతిపాదించటం రూపకం ముఖం చంద్రీరాలు ముఖము చంద్రుడే అంటే రూపకము వ్రీరాలి ముఖము చంద్రుని వలె ఉన్నది అంటే ఉపమా మేము పదో తరగతి పదో ఏడాది చదివామిది శుభ్రయహస్తి గారు ఇక్కడ ఉపమా అంటారు పదో ఏడిగా ఒక జ్ఞానం ఒక జ్ఞానం లేదు కానీ ఇవన్నీ కండర్స్టాండ్ చేసి పెట్టాం సో అంటే వెరీ సింపుల్ థింగ్స్ అని నా అభిప్రాయం శ్లోకం అనేసిద్దాం సర్వయోమి కౌంకేయమూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహ్యో నిరహం బీజప్రదః పిత ఓకే అక్కడికి సినిమాలో ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఒకటి పరమాత్మ రెండవది ప్రకృతి ఆ ప్రకృతికే మాయాశక్తి అని కూడా పేరు ఇప్పుడు ఆ ప్రకృతి ఆ ప్రకృతి పదం మంచి పదం ఆ ప్రకృతి దాంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఏమైనా అవాంతర భేదములు గలవా ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి స్వీట్కి ప్రకృతి ఏమిటి అంటే పిండి పంచదార ప్రకృతి పిండి పంచదార రెండు వచ్చే చూడండి అక్కడికి అలాగే ఇక్కడ కూడా ఇక్కడ రెండేళ్ళే ఒకటే ఉన్నది ప్రకృతి ఆ ప్రకృతి అంటే మూడు అవాంతర భేదములు కలవు అది మూడింటి కలయిక ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి మామిడి పండు మూడింటి కలయిక ఏమిటి తొక్క గుజ్జు టెంక ఓకే ఈ టెంక సుఖరాము తిరుటకు యోగ్యంగా ఉండదు అది మరీ చేదుగా కూడా ఉంటుంది మీరు మీరు దాని అది కలిగిందంటే మీరు నాలిక పుండు పడుతుంది కూడా కాబట్టి టెంక సుఖరాము తినడానికి యోగ్యంగా ఉండదు కాబట్టి దాన్ని తమో అనొచ్చు బుజ్జు బాగా తృప్తిగా ఉత్సాహంగా మీరు భుజించచ్చు కాబట్టి దానికి సత్వగుణం అనవచ్చు తొక్కని మరీ అంతలా తినేసేయలేరు కాబట్టి దాని యొక్క అలా అది మామిడి పండుగ సంథింగ్ లైక్ దాట్ నేను ఉంటే ఊహించి చెప్పాను అలాగే ఈ ప్రకృతిలో మూడు అంశాలు ఉంటాయి ఏమిటది అది శ్లోకం సత్వం రజస్తమ ఇకృతి సంభవా నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం ే మహాబాహో అంటే అంటే మహాబాహో అంటే బలమైన భుజములు గలవాడా అని అర్థం చెప్పచ్చు లేదా పొడవాటి చేతులు గలవాడా అని కూడా చెప్పచ్చు పొడవాటి చేతులు కలిగి ఉండుట అది మగవాడి యొక్క ఆ నేచు న్యాచురోయిస్టిక్ అంటారు చూడండి అది పురుష లక్షణం కింద అలా పరిగణిస్త పరిగణిస్తారు పొడవాటి చేతులు ఆజానుబాహు అదరందలా అంత శ్లోక పద్యాలు ఉన్నాయి అజానుబాహు అంటే జాను అంటే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి చేతులు గలవాడు పొడవాటి చేతులు గలవాడు అని అభిప్రాయం రుపోర్షనైట్గా ఉండాలి రుపోర్షన్ లేకుండా ఉండకూడదు మొత్తం మీద పొడవాటి చేతులు అంటే దానికి తగ్గ పొడవు కూడా ఉన్నాడు ఫైవ్ ఫీట్లు ఉండి పొడవాటి చేతులు ఉన్నాడని కాదు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఎంతో ఉండి దానికి తగ్గ చేతులు పొడవుగా గలవాదు అలాగే అది అభిప్రాయం ఫస్ట్ సో హే మహాబాహో అక్కడ ఆ సంబోధనలో చిన్న స్వారస్యం ఉంది పొడవాటి చేతులు బలమైన చేతులు అంటే అందమైన దేహము బలమైన దేహము అంటే సరిపడలేదు నదీనాథి గదీనాథి గ్లోరీ అదే పెద్ద క్వాలిటీ ఏమీ పెద్ద కాదు గొప్ప ఏదో తెలిసిన దేహమునందు అభిమానము లేకుండగా దేహమును సాక్షిగా దర్శించగలగడం గొప్ప అది గొప్ప కానీ ఉంటే పొడవాటి చేతులు ఉంటే అది గొప్ప కాదు అని ఏదో స్వారస్యం హే మహాబాహో చూడయా ప్రకృతి సంభవా పైన మనం ప్రకృతి చెప్పాము ప్రకృతి అంటే ఈ బయోడైవర్సిటీ ఏదైతే మనకి ఈ నానాత్మము అనేకత్వము ఈ జగత్తులో ఏదైతే కనబడుతూ ఉన్నదో దీనికి మూల కారణమైన ప్రకృతి ఎందు మూడు గుణములు కలవు ఆ ప్రకృతి నుంచి పుట్టే మూడు గుణాలు ప్రకృతి సంభవా త్రయో గుణా ఏమిటా గుణములు ఇక్కడ గుణము అంటే ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా గుణము అంటే మామూలుగా లోకంలో గుణము అనే పదాన్ని ఒక సెన్స్లో వాడతారో ఆ సెన్స్ కాదిక్కడ లోకంలో ఎవరు వాడతారు అనంత కళ్యాణ గుణ సంపన్న వెంకటేశ్వర స్వామి అంటూ వాడతారు అంటే వెంకటేశ్వర స్వామికి ఎన్ని గుణాలు ఉన్నాయి అనంత గుణాలు ఉన్నాయి అన్ని గుణాలు ఉంటే ఏవో మంచి కొన్ని చెడు కూడా ఉంటాయేమో ఆ చెడు ఉండవు అన్ని మంచే చెడు జీవులకే ఉంటాయి తప్ప దేవుడు ఇదంతా ద్వైతం గుణములు సత్యం అనుకోండి గుణములు సత్యమైతే అభేదం ఎలా పెరుగుతుంది గుణములు కల్పితమైనప్పుడే అభేదం కుదురుతుంది తప్ప గుణములు సత్యమై కూర్చుంటే అభేదం కుదరదు అందుకోసం ఈ భేదాన్ని నిలబెట్టడం కోసం గుణాలున్నాయి ఎన్ని గుణాలున్నాయి పరమాత్మ ఎందు అనంతములైన గుణములు కలదు అనంతం ఇంకా అతిశయోక్తి పురాణం ఉంటే అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది ఆదిశేషుడు వేయి నోళ్లతో సృష్టి ఆది నుంచి గుణములను కొనియాడుతూనే ఉన్నాడు ఇంకా ఓ పొడిస్కి రాలేదు